స్తోత్రం ప్రభా పరిశుద్ధిరా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మోహన్నత డౌతండి మహిమ స్వరూపకు దేవ కృపమైన నికేస్త తులి స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం ప్రభా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొనైనా మమ్మల్ని సజీవలకు నిలబెట్టుకున్నారనైనా దివారాత్రులు మమ్మల్ని ఆచి కాపాడి ఇక నూతన దినం మాకు అనుగ్రించినారు దాన్ని బట్టి నీకు వందనాల ప్రభావ నీకే కృతజ్ఞతలైనా నీకే స్థుతులు స్తోత్రాలు అర్పించుకున్న సమస్త ఘనత మహిమా ప్రభావములు మహా తేజస్సు మహేశ్వరం యుగ యుగంలో నీకే కలువును కాక హాలలుయ్య గొప్ప దేవా దినవంతం సాయం చేతిని నడిపించినైనా నా తండ్రి ఇసు ప్రభావం మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని మాకందరికీ అనుగరించేందుకని నీకు వందాలు ప్రభావ మమ్మల్ని సజ్జీలుగా పెట్టుకొని సన్నిధిలో ఓ ప్రభావాన్ని నారదించే నీకు స్వరమిన ధన్యతను భాగ్యాన్ని మాకు అనుగరించేందుకని నీకు వందాల్ ప్రభావ నీకే కోట్ల కోట్లా అది కృతజ్ఞతా స్థుతులు సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు నీకే కలుగునుగాలయ ప్రభా ఇక మధ్య కాలే సమయంలో మీ సన్నికి ఇష్టమైనా మాతో మాట్లాడండి మా జీవితాలు సరి చేయని ప్రవ్వా నా తండ్రి ఇస్తు ప్రవ తండ్రి మాలో ఇంకేమైనా ఆయాస్కరం ఉంటే అది చూపించండి అయినా వాటిని మీ కనికరం పొందాలా మీ కృపలో మేము జీవించాలా యథార్థతో పరిశుద్ధతో ప్రభావ నిండు మనస్తూ నీ సేవించే బిడ్డ మమ్మల్ని తయారు జీవన ప్రాధిష్టమైన పాటల మాట్లాడండి మీ ఆత్మకార్యం జరిగించను అయినా రాగా నడిపించి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రవా ఈ ఆరాధన మీరే ఆధిపత్యం ఇచ్చి నడిపించిన ఈ నామాన్ని మేము తెచ్చుకోమని ఏసు క్రీస్తు పరిషుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఎవరు నన్ను చిన్నా చెయ్యడవడు ఎవరు నన్ను చెయ్యడు చిన్నా చెయ్యవడు చెయ్యడు చెయ్యి The body of theítulo overst له anstandar, inv lokult, v Anyway to address конце bassів, notletter simple bassions with a small riss. In the Champions program he used mål I am in my Margaret right there. I am being healed, I am being healed. I am being healed, I am being healed, I am I was healed. I am being healed, I am healed. నా చెయ్యవాడు వేదల శమలా ఉన్నప్పుడల్లా వేడుకున్ననే కాపాడునే వేదల శమలా ఉన్నప్పుడల్లా వేడుకున్ననే కాపాడునే మనను చేయడ నాయేసు చెయిడుబడు ఎవరు నన్ను చెయిలచినా నాయేసు చెయిడుబడు చెయిడుబడు చెయి విడుబడు యేసు చేయి విలువడు రత్ చేతా కడిగి ఉన్నాడే రక్షణ సంతోషం ఇచ్చి ఉన్నాడే రత్నం చేత కడిగి ఉన్నాడే రక్షణ సంతోషం ఇచ్చి ఉన్నాడే ఎవరూ చె విలువడు ఎవరు నన్ను చెయ్యిచిన్నా నా యేసు చెయ్యివడు చెయ్యి విలువడు చెయ్యి విలువడు నా చెయ్యి విలువడు ఆత్మ చేత అభిషేకించి వాక్యం చేత నన్ను నడుపుతున్నాడే ఆత్మ చేత అభిషేకించి వాక్యం చేత నన్ను నడుపుతున్నాడే ఎవరు నన్ను చెయ్యలిచినా నా యేసు చెయ్యివడు ఎవరు నన్ను చెయ్యలిచినా నా యేసు చెయ్యివడు చెయ్యి విలువడు చెయ్యి విలువడు నా చెయ్యి విలువడు డు అమీన్ అమీన్ ఏసయ్యా నీ కృపనా కుచాలయ్యా నీ కృపలేనిదే నే బ్రతుకలేన ఏసయ్యా నీ కృపనా కుచాలయ్యా నీ కృపలేనిదే నే బ్రతుకళే నిక్షణం నిదల నిక్షణము నేను హించలెను నికృపలే నిక్షణము నిదయల నిక్షణము నేను హించలను ఎకృపణుచా నికృపల నిదే నేవ్రతుకలనయా మహిమను విడచి మహిలోనికి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిళ నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి నీ రూపమిచ్చావు మహిమను విడచి మహిలోనికి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి నీ రూపమిచ్చావు మహిమలు మహిమను పంద మహిమగమాచిందినీ కృపా మహిమలు నేను మహిమను బంధ మహిమగమాచిందినీ కృప ఏసయ్యా నీ కృప నాకు చాలా నీ కృపలేనిదే నే బ్రతుకలనయా ఏ సయ్యా నిపనా కుచాయ్యా నికృపలే నిదే నే బ్రతుకలనయా ఆజ్ఞల మాగమున ఆశ్రయము నిచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపజేసి ఆత్మాభిషేకముతో అభిషేకించావు ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపజేసి ఆత్మాభిషేకముతో అభిషేకించావు నాశతీరా ఆరాధన చేసే అదృష్టమి చిందినీ కృపా నాశతీరా ఆరాధన చేసే అదృష్టమి చిందినీ కృపా ఏసయ్యా కృపనా గుచాళయ్యా నికృపలెనిదే నేవ్రతుకలయా ఏసయ్యా నిపణ కుచాయా నికృపలే నిదే నేవ్రతుకలయ నికృపలేక్షయనము నిదయలె నిక్షయనము నేను హించలను ఏ సయా నికృపలే నిక్షణము నిదయలే నిక్షణము నేను హించలూ ఏ శయ్యా నికృపణుచా నికృపలే నిదే నివ్రతుకలయాే సయ్యా నికృపనాయ్యా ప్రభా పరిశీన వాక్యం తెలుస్తున్నాం మాతో మీరు మాట్లాడాలి నాదివా మాలో మీరున్నారు మీరు మాకు ప్రభా మా తలంపు మా ఆలోచన కొట్టేసి అలలియా మీరుండి సమృద్ధిగా ప్రభా పరిశుధాత్మ సర్వం నడిపేసి ఈ సత్యాన్ని వాక్యం గ్రహించగల ఉదయం క్రీస్ కలిగి మనసు తెచ్చి పరిశుభాత్మ సహాయం చేయండి ప్రతి ఆటకాలు కొట్టేసి వాళ్ళ మీరు ఉంటే ఎట్లా మాట్లాడి అదే మాటలు పెట్టి మీరేం మాట్లాడి ఈ వాక్యం అనే సత్యాన్ని గ్రహించగలగా మా ఆత్మని తిరిగి మీరేం మాట్లాడ మనీసీన్ మతేశ్వార్త ఇక్కడ కొన్ని జన్స్ మతేశ్వార్త ఒకటో ధ్యానం ఇరవై చూద్దాం ర ఒకటో అదే నిర్వహించడం అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన నీ భార్య మరియను చేర్చుకుంటకును భయపడకము ఇక్కడ చూస్తాం మనం మరియు ఇసుపు నుంచి మనం చూస్తాం ఈ వాక్యంలో అలా లియా మరియా మీరు ఏ సై బిమ్మైంది మన ఎంగేజ్మెంట్ అయింది పూల పండ్ అంటారు కదా పూల పండ్ అంటారు కదా మరి తెలుగులా అయితే పౌలు బి చెప్తాడు మీతోని ప్రభుత్వని మేము ఒక పూలు పండు చెప్పినట్టు ప్రధానం ప్రధానం తెలుగు రాదు నాకు మీ సాలు ప్రధానం చెప్పిన పౌలు బి చెప్తాడు అలా మనం ఏం చేయాలా అనేకులు ఏం చేయాలా ప్రధానం చెప్పేయాలా శిష్యులుగా చేయాలా కలలిగా ఓ ఇక్కడ చూస్తే మన పరిశుద్ధాత్మత నిన్నున్నప్పుడు ఆలోచించిన టైమిది మర్యాకు నేను విడిచేయాల విడిచేయాలని ఎప్పుడు ఆలోచించి ఏసేపు పనుకున్న తర్వాత ప్రభుత్వతో వచ్చి ఏసేపు కలలం మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది ఇక్కడ కుమారుడు అయిన ఏసేపు నీ భార్య దావిత్ నుంచి రావాల దావి ఏసేపు దావిద్ గోత్రం నుంచి రావాలి కదా అక్కడి నుంచి రావాలి అసలు దావిద్ కుమారు అంటే ఈ దావిద్ కుమార్ నుంచి ఏసేపు ఉన్నా కదా దావిత్కున్న ఏసేపు ఇంకేమంటాడు నీ భార్య మరియను చేర్చుకుంటకు భయపడకము అసలు అంటే అయినా ఆయన చూడండి దర్శనం ధర అనేక ధర వాక్యం మాట్లాడదు భయపడకలి భయపడకండి అలా ఈ భయం వింటారుతేనే ఎందుకంటే ఎప్పుడు రకమే స్వరంగా భయం వింటారుతూ ఉంటుంది అలా ఎప్పుడు మనకు ఏసు ప్రభు బోలకు వచ్చినాక సంపూర్ణత భయం పూర్తిగా పోతుంది భయం వింటారుతూ కానీ ఏసు తన వాక్యం ద్వారా భయపడ బలపడతానే భయపడకండి నమ్మకం మరి అని చెప్పినాడు ఆయన ఎంతో నమ్మకంగా వచ్చినాడు ఆయన యా వ్యక్తి ఎంతో ఆశతో వచ్చి నమ్మకంకి వచ్చినకు కొందరు వచ్చి ఆయన నమ్మకం మన ఆయన ఆ విశ్వాసం దొంగిలేస్తానికి వచ్చిన పనివారు కనుక కానీ దేవుడు ఏం చేస్తున్నా నమ్మకం కాపాడిన భయపడకము ఆయన మాట లక్ష్య పెడకు నమ్మకం అని ఉంచము అయితే ఈయన చూస్తే భయపడుతున్నట్ట భయపడకము అని చెప్తుండే ఇక్కడ దూత వచ్చి ఆమె పరిశుధాత్మ వలన కలిగినది అలా అలీయా అది పరిశుద్ధాత్మ కలిగింది అంటే అప్పుడు దాకా ఏసబ్కు తెలియదు ఇప్పుడు ఈ సత్యాన్ని ఏసబ్ ద్వారా తెలియబెడుతుంది అలా అలీయా గర్వం ధరించింది పరిశుద్ధాత్మ ధరించి పరిశుభాత్మ ధరించి కనుక నువ్వు భయపడకు చేర్చుకోము వాళ్ళ అంటే చేర్చుకే ఉద్దేశం లేదు ఆమె ఒక కుమార్ని కను అలా అలీయా ఒక సత్యాన్ని చెప్తున్నాడు సత్యాన్ని ఏస్తు ప్రభు ఒక తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించను అలా తన ప్రజల్ని ఆయన పాపం నుంచి ఆయననే రక్షించను భూలగుమ్మలు రావాలా లేఖన్ పరగ భూలగుములు రావాలా కుమారు ఆయన బలి కావాలా మూడు తిరిగి లేవ్వాలా అలలి తన ప్రజలు పాపంలో ఉన్నాడు కానీ చూపిస్తున్నాడు తన ప్రజలు పాపం నుంచి ఆయననే రక్షించను అలలి ఇంకేమంటాడు గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదు అనేది అలా అలీయా ఆయనకి ఏం పేరు పెడతారు మీరు ఏసు అనే పేరు పెట్టాను అలా ఏసు ప్రభు అంటే రక్షకుడు తన ప్రజల నుంచి పాపం నుంచి విమోచించే విడుదల ఇచ్చే దేవుడు ఏసు ప్రభు అని చూడండి ఇక్కడ అనేక ప్రయాణాల బైబుల్ చదువుతారు కనుక కొంత మతమున్న సంఘాలు గ్రహించలేక ఉన్నారు అలయా మతమైన సంఘాలు గ్రహించలేక ఉన్నారు అలా అలీయా మద్దతు మద్దతు ఎవరికి ఈ నామం బయలుపరచబడింది మరియాకు ఏసేపు బయలుపరచబడింది ఆ నామం అందరికైనా పైన నామం ఉన్నత నామం ఏ ఇస్తు నామం అలలియా పౌరులకు బయలుపరచబడింది అలలియా భూమి కన్నా అందరికైనా పైన నామం ఆ నామం ఏ ఇస్తు నామం అలలియా మనం ఈ నామం మనకు బయలుపరచబడింది అందుకోసం ఏం చేస్తాం మనం ఆ నామం అందరు ప్రార్థనిస్తారు ఏస్తున్న నామంలా ప్రార్థిస్త కలిగి ఏస్తున్నామ బాప్సం ఏయర్ కానీ వాళ్ళకి ఏం అంతవరకు బయలుపరచబడింది ఎట్లా బయలుపరిచి నేను చూపిస్తా చెప్పు ఇదిగో కన్యక గర్భతి కుమాని కను ఆయనకు ఇమాని పేరు పెట్టు అలా ఇమాని ఫస్ట్ ఏమున్నా ఆయన పేరు వచ్చి ఏమంటే ఆయనకు ఫస్ట్ ఏసు నామట్టి మళ్ళీ ఇమాని అంటే ఇవ్వాలి అంటే దేవుడు తోడున్నగా అంటే ఇక్కడ ఇక్కడ చూస్తారు ఇక్కడ ఏసు తండ్రి అండి ఏకం ఏమున్నాడు చెప్తారు కదా మన ప్రభు అయితే ఇమాని అంటే దేవుడు అక్కడ చెప్తాడు చూడు ప్రారు అని తన ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతరిగను ఈ నెరవేరు జరిగను అని ఏసప్ అంటే వాళ్ళు భయంకర శ్రమ పొందింది కదా భయంకర ఏం చేసిండ్రు వాళ్ళకు ఇల్లు ఇవ్వలే ఎక్కడవి ఎక్కడ స్థలం ఇవ్వలే కానీ వాళ్ళు ఏం చేసిండ్రు ఆ భార్య పడతారంటే ఒక వ్యవస్థ కనుక వాళ్ళకి ఎంతమంది సవిల అక్కడ ఎక్కడ పశుపాకలో ఆయన మిన్నాడు అంతగా దేవాజీ దేవుడు ఎక్కడ ఆయన పుట్టినాడు అంటే అంతగా పశుపాకలో పుట్టి బాల్బి ఏం చేసే శ్రమ పొందినరు ఏసే మరియా శ్రమ చెప్పారంటే మనం బి శ్రమ పొందాలా ఈ సూపర్ శ్రమ పొందాలా అలా ఇయ ఏ ఈ లోకంకి ఇయ్యాలా అలా ఏ సునామం ఈ లోకంలో ఇయ్యాలా అలా తీయకండి దావి తీర్థంలో ఉంటుంది అనుకుంటా దావి తీర్థంలో జుడు తావి తీర్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ త్రీ చూడు బ్ర నాతో కూడి యహోవాను గణపరచుడి ఇక్కడ తావితండు నాతో కూడి యహోని గణపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేదుము అలా ఈ అపస్తుకాలం జరిగింది కదా అందరు ఏక కూడుకుని ఏం చేసి రొట్టె ఏడిచను ఏకకుడి ఆయన నామం గొప్పది అంటే నామం అని ఆ నామమే యేసు ప్రభు కనుక ఆయన నామం గొప్పకి ఆయన నామం గొప్ప మనం మనం చెప్తాం ఆయన రాజ్యం వచ్చిన కాక నామం ప్రసిద్ధి పరిచినాక ఆయన రాజ్యం ఎప్పుడు నువ్వు ప్రకటించు కదా భూలగున వచ్చిన కాక మనం చెప్తాం కదా యేసు ప్రభాత రమ్ము చెప్తాం కదా అయితే ఇక్కడ దావి చెప్తున్నాయని నామం గొప్ప దావి తెలిసి దావి చెప్తున్నా ఆయన నామం గొప్పగా చూద్దాం మనం ఏకంగా గుడి అలా అయితే ఇక్కడ చూస్తే కింద చెప్తారు ఇంకా సెంటే నేను యహోవా యొక్క విచారణ చేయాలి మన సదుపురా పూర్తిగా అది వద్దు కాదు నాతో కూడినపరచుడి ఇంకా మనం మనము ఏకముగా కూడి ఆయన నామమును గన గొప్ప అంటే ఇంకేముంది అక్కడ నేను యహోబ యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను ఆయన నామం గొప్ప చేసినామని చెప్తుండ్రు ఇక్కడ హలలియా ఆయన నామం గొప్పగా చేయాలా అలలీ ఆయన నామం గొప్ప ఇక్కడ చెప్తున్నాడు వీళ్ళు ఏం చేసిండు మరి ఏం చేసిండు ఈ లోకంలో ఆ ఏసునాములు తీసుకొచ్చిండు అలలీయ మనం ఏ సునామంలో ధరించుకుని కనుక ఏం చేయాలి ఏ సునాభం అన్న కలి స్వార్థ చెప్పాలా మనం అలా ఏనామంలో మనం స్వార్థ చెప్పాలా అలా ఇక జూడు బ్రదర్ మొత్తన్ థర్టీన్ థర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ వర్క్ కనుక మీరు వినటకం విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు ఈ లోకంశ వస్తున్నారు ఏం చూస్తే ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూ గ్రహించలేరు కనుక చూచట మాటకు చూతురు కానీ ఏ మాట అలయా ఇప్పుడు జీవిత సంఘాల పోతుంది చూస్తే చూస్తున్నారు కనుక ఇంకా తెలుసుకోలేరు అరే ఇంత ముందు పోవాలి ఇంకేంది అని తెలుసుకోలేని లేదంట ఇంకా ఇంకేమంటాడు కదా అని యషయ చెప్పిన రవచనము వీరి విషయమై నెరవేరుచినది అసలు నెరవేర్తి అంటే ఇక్కడ చెప్పింది యశయ చెప్పింది ఇప్పుడు వీరి నెరవేరుతుంది ఇప్పుడు శిష్యులకు అయితే మీ కన్నులు చూచుచున్నవి గనక అవి ధన్యములై అలా మీ కళ్ళు చూస్తున్నావు కదా ఎవరు చూస్తున్నావు ఏసు ప్రభు చూస్తున్నావు కదా మీ కళ్ళు చూస్తున్నా కదా ఈ ధన్యులైన అలా అక్కడ మరియా ఏసేమి చేసింది ఆ నామం చూసి అంటే పరిశుద్ధాత్మ ద్వారా చూసింది వాళ్ళు అలా వాళ్ళు ధనులని అక్కడ దూతవి చెప్తాను నువ్వు ధన్యులని చెప్తాను ఇంకా మీ చెవులు వినిస్తున్నవి వినిచినవి గనక అవి ధన్యములై ఉన్నవి అలా మీ చెల మీ ధన్యుల ఇంకేముంటు కదా అనేక ప్రవక్తలను నీతి మంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి చూడకపోయి మీరు వినువాటి వినువాటిని వినగోరియు వినకపోయిరి అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను చెప్తున్నా పదార్ చదు పదారు పదార్ జూడు పదారు పదారు పదారు సిక్స్టీన్ బట్ ఆర్ యువర్ ఐస్ ఫర్ అయితే మీ కన్నులు చూసినవి కనుక ధన్యములై ఉన్నవి ఇప్పుడు మనం ఏసునాభం చూస్తున్నారు కనుక ఈ కన్ను ధన్నులై వాళ్ళు ఏసు ప్రవర్త శిష్యులు చేసినక ఏం చేసిండు ఏసు కృష్ణ బాత్రూమ్ కదా వాళ్ళు వాళ్ళు చూస్తున్నారు చూసినాక పరిశుద్ధాత్మలో ఏం చేరు పేదలు ఏం చేస్తున్నాడు మీ పాప సమాత్రం నిమిత్తం వేసుకున్న భాషం పొందిని అనేక సార్లు చేస్తున్నాడు దేవుని వాక్యం కలిగించి ఏం చేసి మూడు మంది భాషం ఇచ్చింది అలా ఈ కాలంలో పెద్ద పెద్ద వాసుల్లో తండ్రి మారా పరిశుద్ధాత్మ అంటే వాళ్ళకి అంతవరకు బయలుపరచబడింది ఎందుకంటే మన కళ్ళు ఏమిటి పూర్తిగా ఇప్పబడ్డాయి మనం మీకు బైబుల్ ద్వారా చూస్తున్నాం అలా అలియా అపోసరి ఎట్లా చూస్తున్నాం మనం మీ చూస్తున్నాం ఇక్కడ ఏసునామం ఆ ఏసునాముని రక్షణ ఉంది ఏసునామ రక్షన్ ఈ ఏసునామకు ఎట్లా శ్రమ పని అలా ఇక్కడ చూద్దాం ఏషియా ఫిఫ్టీ ఎయిట్ మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు ఇప్పుడు ఇదే పద చెప్తాం కలహపడుతూ వివాహం పడుతూ ఇంకా అన్యాయముగా గుద్దులాడు అన్యాయంగా గుద్దులాడుతురు ఉపాసం ఉండరు అలా అన్యాయంగా ఉపాసం ఉంటే వీళ్ళు ఏం చేస్తుండ్రు వాళ్ళు ఈ లోకంలో లోకం ఈ లోకమే అన్యాయం కదా లోకంసారి ఈ అన్యాయం చేసి విధానం ఇంకేమంటాడు ప్రభు మీ కంట కంఠధ్వని పరమన వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు వాళ్ళు మీ కంటధని అంటే మీ యొక్క ప్రార్థన కంటదిని ఉండ ఉపాసం ఉంటారు పరమదని ఉండడానికి పర్లోకం పోవడానికో అట్టి ఉపవాసము నాకు అనుకూలమా ఇక్కడ చెప్తుండ్రు దేవుడు అంతా మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నాం మీకు తెలియదు ఉపవాసం ఉంటుంది మీకు తెలియదు కనుక అటు సుభావం నాకు అనుకూలమా నాకు అనుకూలం ఉందా ఓ ఇజ్రాలారా మనుషుడు తన ప్రాణమును బాధపరచుకోవలసిన దినము అట్టిదేనా అట్టిదేనా మనుషులు ఏం చేస్తున్న ఉపాసం తన మనుషులు ఏం బాధపరుచు బాధ పెట్టుకుంటున్నాడు ఆయన ఒకడు జమ్ము వల్లి తల ఉంచుకొని గోనె పట్ట కట్టుకొని ఓడిదే పరుచుకొని కూర్చున్నట్ట ఉపవాసమా అలా ఆ కాలంలో చేస్తుండే భూములు ఎక్కడొని చూస్తుండే యోనా కాలంలో ఏం చూస్తుండ్రు వాళ్ళు ఉండే కానీ ఆత్మీయంగా ఇక్కడ ఏం చూస్తుండ్రు ఇట్లబీ కట్టుకొని వాళ్ళు ఉపవాసం పడుతున్నారు ఏమంటు అట్టి ఉపవాసము యహోవకు ప్రీతికరం మీరు మీరు అనుకు మీరు అనుకుంది మీరు దుర్మార్గుల కట్టిన కట్టలు విప్పటయు అలా చూడండి ఏసు పశువులు మనం శ్రమ ఉండాలంట అలా దుర్మార్గం అంటే సైతం కదా దుర్మార్గం అంటే పాపం సైతాన్ల బంధాలు దుర్మార్లు కట్టలు తింపకు కాడిమాన మేకులు తీటయు అలా కాడిమానకి మేటుకు తింటుకు తిటుకు బాధింపబడి వారిని విడిపించటో బాధింపబడి వాళ్ళని బాధింపబడుకు ఏం చేయాల శ్రమ పొందాలంట అలా అలియా బాధింపబడి వరకు ఇడిపించుకు పతి కాడిని విరగొట్టుట అలా పతి కాడి సైతన్ కాడి ఇలగొట్టుకు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కాదా ఏ ఉపవాసం కాదా అంటే నువ్వు ఆత్మీయంగా మీ శ్రమంగా ఇట్లా ఉపా పెట్టి చేస్తున్నావు అన్నాయిగా మీరు ఉపవాసం పెట్లన్నా ఆత్మీయంగా మేము చేమబడే ఉపవాసం అంట అలా ఆత్మీయంగా మనం మనం ఆత్మీయంగా శ్రమ పొందాలంట శ్రమ పొంది ఏం ప్రజలకు మనం నిలిపియాలంట అలా